జై గురుదత్త యోగ వాసి నిర్వాణ ప్రకరణ పూర్వార్థం నాలుగవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వసిష్ట మహర్షి శ్రీరామచంద్రుడితో ప్రపంచం మీద వ్యామోహం పెట్టుకోకుండానే దానిమీద ఉన్న మోహాన్ని చంపుకుంటూనే ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ఆత్మస్వరూపంగా చూడడం నేర్చుకోవాలి అని చెప్తే శ్రీరామచంద్రుడు అడిగాడు గురుదేవా ఇది చాలా కష్టమైన పని కాదా అంటే వశిష్ఠుడన్నాడు దానికో సులభోపాయం ఉంది దానినే శివమానస పూజా విధానం అంటారు దాన్ని సాక్షాత్తు పరమశివుడే నాకు ఉపదేశించాడు చెబుతా విను అని వశిష్ఠ మహర్షి శివుడితో కైలాస పర్వతం మీద చేసిన సంభాషణని శ్రీరామచంద్రుడికి తెలియజేశాడు ఆ సంభాషణ క్రమంలో వశిష్ఠుడు శివుణ్ణి అడిగాడు దేవ ఈ ప్రపంచమంతా చైతన్యమే అయితే అందులో ఈ శరీరం కూడా చైతన్యమే అయితే దీనికి నిద్ర మరణం మూర్ఛ ఇలాంటి అవస్థలు ఎలా ఉన్నాయి వాటిల్లో ఏమీ తెలియదనే అజ్ఞానం ఉంటుంది కదా అదీ కాక ఈ దేహంలో పూర్వం చైతన్యం ఉండేది ఇప్పుడు చైతన్యం దీంట్లో లేదు ఇప్పుడు అది శవం అనేటువంటి అనుభవం లోకంలో అందరికీ ఉంది కదా ఇది ఎలా కుదురుతోంది అంటే శివుడు అన్నాడు బ్రహ్మర్షి మంచి ప్రశ్న వేశగతేరవక్త నిజపదస్మరణేన వినేహచితు వ్రజతి కష్టమధ పతనాయయా యదరఘట్టఘటవతు నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై ఒకటవ సరిగ్గా చివరి శ్లోకం నూట తొమ్మిదవ శ్లోకం వశిష్ట ఈ చిత్తూ ఆరోప దిశలో ప్రపంచాన్ని కల్పించుకుంటూ అపవాద దిశలో దానిని తొలగించుకుంటూ ఉంటుందని పూర్వమే చెప్పాను ఇది ఎలా జరగగలుగుతోందో కొంచెం ఆలోచించు జడమైన అవిద్య యొక్క శక్తి ఇదేనని అర్థం చేసుకో అవిద్యాబలంచేతనే చిత్తు తన స్వస్వరూపాన్ని మర్చిపోయి ఏతాముకుండలోని ఆకాశంలాగా మాటి మాటికి పైన కింద పడుతూ ఉంటుంది నిజానికి ఆకాశానికి పరిమితి ఉందా అది అనంతరం ని కుండలు ఇరుక్కుపోయి తన్ను తాను పరిమితమైనదానిగా భావించుకోవడం వలన ఆ కుండలోని ఆకాశం ఘటాకాశమనే పేరును పొంది యతాముకర్రకు లొంగిపోయి పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది దానివలననే నువ్వు చెప్పిన నిద్రామరణ జడచేతన మొదలైనటువంటి అవస్థలు ఆ చైతన్యానికి కలుగుతూ ఉంటాయి అవిద్య వల్ల కామము కామం వల్ల కర్మ చితాత్మకు అంటుకుని తత్ఫలితంగా ఆ చిదాత్మ పైలోకాలకు కిందిలోకాలకు తిరుగుతూ ఉంటాడు ఈ విషయాన్ని సాధుకారీ సా అనే ఉపనిషత్తు వాక్యం కూడా ధృవపరుస్తుంది ఎలాంటి శరీరాలను ధరిస్తాడో అలాంటి పనులనే చేస్తాడు అంటే మనిషిగా పుడితే మనిషి చేసే పనులే చేస్తాడు పశువుగా పుడితే పశువు చేసే పనులే చేస్తాడు మనిషిగా పుట్టినవాడు మంచు పనులు చేస్తే మంచివాడై పుడతాడు పాడు పనులు చేస్తే పాపాత్ముడై పుడతాడు పుణ్యకర్మల వల్ల పుణ్యం లభిస్తుంది పాపకర్మ వల్ల పాపం లభిస్తుంది అని ఈ శృతివాక్యం పునరుక్తిగా నొక్కి చెబుతుంది చిత్తం హి కారణం తనుభవే చిన్న తారణంక చి నిర్వణ ప్రకరణ పూర్వాధం ముప్పై ఒకటవ సర్గలో శ్లోకం కనుకవశిష్ట అవిద్యాబలం వల్ల చిలు చిత్తం ఏర్పడుతుంది చిత్తు చైత్యాన్ని అనుభవించడానికి కారణం చిత్తమే కానీ ఆ చిత్తానికి వెనకాల కారణం ఏమీ లేదు ఎందుకంటే చిత్తు కంటే భిన్నమైన సత్య పదార్థమే లేదు కనుక ఇలా కారణం లేకుండా పుట్టిన చిత్తం చైత్యాన్ని కలుగు చేస్తుంది కనుక దానికి కూడా సరి కారణం లేదనే చెప్పాలి సరి కారణం లేదు కనుక చిత్తము చేత్యం అనేవి రెండూ లేనివే అని చెప్పాలి అవి రెండూ లేకపోతే చిత్తు శుద్ధంగానే ఉందని చెప్పాలి ఇదే సత్యం చైతన్యం ఉంది భేద ప్రపంచం అనేది లేనేలేదు అంటే అప్పుడు వశిష్ఠుడు అడిగాడు పరమేశ్వర మీరు ఇంతకు ముందే చిత్తే సర్వాత్మకమని అదే భోక్త అయిన జీవదశను పొందిందని చెప్పారు ఇప్పుడు అసలు జీవత్వం అనేదే లేదని ఉన్నది శుద్ధమైన చిత్తే అని అంటున్నారు దీనిని బట్టి నాకు ఏమి అర్థమవుతుందంటే సృష్టిలోని ఈ చిత్తాలన్నిటికీ వెనకాల సమిష్టి చిత్తం ఒకటి ఉంది అని ఉపనిషత్తులు చెప్పే హిరణ్య గర్భుడు ఇదే ఆ హిరణ్య గర్భుడి సంకల్పం వలనే చైతన్యం రకరకాల దేహాలలో ప్రవేశించి రకరకాల సుఖదుఖాలను అనుభవిస్తుంది ఇంతవరకు తర్కం బాగానే ఉంది కానీ సుఖదుఖాలనే ఈ అనర్థాలన్నింటినీ తొలగించుకోవడం ఎలా అవి మనకు మించిన హిరణ్య గర్భుడి ప్రబల సంకల్ప ఫలంగా ఏర్పడుతున్నాయి కనుక వాటిని తొలగించుకోవడం జీవులకు అసాధ్యం అనిపిస్తుంది అంటే పరమేశ్వరుడు శివుడు వశిష్ఠుడితో అన్నాడు అది పొరపాటు సుఖదు ప్రాప్తి హిరణ్య దోషం కాదు అది నీ దోషమే ఎలాగో చెబుతా విను ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ వాల్మీకి మహర్షి వ్యాసఘట్టం వంటి శ్లోకం ఒకటి వేశాడు శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామివారి వ్యాఖ్యాన సహాయం లేకపోతే ఆ శ్లోకం కొరుకుడు పడడం చాలా కష్టం కనుక ఆ మూల శ్లోకం చెప్పుకొని వ్యాఖ్యా అనుగ్రహం అర్థగ్రహణం న చివరస్థి నిర్మాణప్రకరణ పూర్వార్ధంలో ఒకటవ సర్గలో పన్నెండవ శ్లోకమిది ఇక్కడ క్షణం హిరణ్య గర్భుని యొక్క అని అర్థం చిద్దోషాత్ అంటే చైతన్యానికి పట్టిన దోషం అని అర్థం వశిష్ట శుద్ధ చైతన్యానికి అవిద్య అనే దోషం పట్టిందని తత్ఫలితంగా హిరణ్య గర్భుడు ఉద్భవించాడని ఆ హిరణ్య గర్భుడి చిత్తంలోంచి అంటే సంకల్పంలోంచి ఈ సృష్టి పుట్టిందని దానివల్ల సుఖ దుఃఖాలు కలుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు అది పొరపాటు ఆ హిరణ్య గర్భుడు సృష్టించిన దేహేంద్రియాదులన్నిటిలోనూ ఇవి సత్యాలని వీటిలో కొన్ని నేనని కొన్ని నావని కొన్ని నావి కావని భావన చేయడం వల్ల మాత్రమే నీకు సుఖదుఖ పరంపరారూపమైన ఈ సంసారానర్థం సంక్రమిస్తుంది కనుక ఈ అనర్థం తొలగిపోవాలంటే దేహేంద్రియాదులందు నేను నాది అని అభిమానాలు తొలగిపోవాలి అది తొలగాలంటే తత్వం తెలియాలి అది తెలియాలంటే దేహాదులియందు నువ్వు పెట్టుకున్న సత్యత్వ భావనను వదిలిపెట్టాలి దాన్ని వదిలిపెడితే శుద్ధ చైతన్యమే మిగులుతుంది అలాంటి చైతన్యానికి జీవుడే రథం జీవుడికి అహంకారమే రథం అహంకారానికి బుద్ధే రథం బుద్ధికి మనసే రథం మనస్సుకు ప్రాణమే రథం ప్రాణానికి జ్ఞానేంద్రియాలే రథం జ్ఞానేంద్రియాలకు దేహమే రథం దేహానికి కర్మేంద్రియాలే రథం ఈ రథాలన్నింటికి సంసార చక్రంలో తిరగడమే పని రథం అంటే బయటకు తీసుకుపోయి తిప్పేది వశిష్ట రథ పరంపరను చెప్పాను దీనిలో మనస్సు ప్రాణము అనే రథాలు ప్రబలమైనవి వీటిలో మనస్సును తీసుకువెళ్ళి హృదయాకాశంలో విలీనం చేస్తే ఇక ప్రాణం ఏ ఇంద్రియం చేత పని చేయించలేదు అలాగే ప్రాణవాయువును తీసుకెళ్ళి భూతవాయువులో లయింప చేస్తే అంటే కుంభకం చేస్తే మనస్సు కూడా ఏ పని చేయలేదు కనుక మనస్సు ద్వారా ప్రాణాన్ని కానీ ప్రాణం ద్వారా మనస్సును కానీ అదుపులోకి తెచ్చుకోవచ్చు ఆ రెండు అదుపులో ఉంటే వాటి ద్వారా వాటిని వ్యాపించు ఉన్న శుద్ధ చైతన్యాన్ని సులభంగా పట్టుకోవచ్చు మహర్షి నిజానికి శుద్ధ చైతన్యం సృష్టి అంతా వ్యాపించే ఉంది అన్ని చోట్ల ఎండ వ్యాపించే ఉన్న అది కొండ మీద ప్రతిఫలించదు అర్థం మీద మాత్రమే ప్రతిఫలిస్తుంది అలాగే శుద్ధ చైతన్యం కూడా పుర్యష్టకంలో బాగా ప్రతిఫలిస్తుంది పంచభూతాలు అంతఃకరణము పంచ ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు కామము కర్మ అనే ఎనిమిది కూడిన లింగ పురి అని పేరు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ విషయం ఈ ప్రకటనలోనే భుసుండోపాఖ్యానంలో ఇరవై మూడవ సర్గలో వచ్చింది ఈ పురి ముఖ్యమైనది మనస్సే కనుక శుద్ధ చైతన్యం మనస్సులోనే బాగా ప్రతిబింబిస్తుంది అలా ప్రతిబింబించి ఆయా దేహాలను చిలింప రక రకరకాల పనులు చేయిస్తుంది ఈ మొత్తానికి కారణమైన అవిద్యలో ఆవరణ శక్తి ఉంది కమ్మివేయడమే దాని పని అందువల్ల మున్ముందుగా అది తనకు ఆశ్రయమైన శుద్ధ చైతన్యాన్ని అంటే పరబ్రహ్మాన్ని కమ్మివేస్తుంది తద్వారా ఆ పరబ్రహ్మ లేనే లేదని మనోరూపమైన నేనే ఉన్నానని స్ఫురింపజేస్తుంది ఆ పైన అదే మాయాశక్తి తనకు ఆధారమైన చైతన్యంలో ఉండే సత్తాబలం వల్ల కొంత చిద్రూపంగాను తనలో ఉన్న జడతాభావం వల్ల కొంత జడంగాను జడేతన మిశ్ర స్వరూపంగా ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది దానివల్లే ద్రష్ట దృశ్యము దర్శనము మొదలైన త్రిపుటులు ఏర్పడతాయి కనుక వశిష్ట ఈ దేహం కదలడానికి పనులు చేయడానికి కారణం దీని లోపల ఉండే మనస్సులో చిత్తు ప్రతిబింబించడమే చిత్ ప్రతిబింబం పేరే జీవుడు ఈ జీవచలనానికి కారణం మనస్సు దానికి కారణం ఆవరణశక్తి దానికి కారణం జన్మలలోని కర్మ పరంపర కనుక మొత్తం మీద తేలింది ఏమిటంటే ఈ పరంపర మొత్తానికి ఆధారం పూర్వకర్మే ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తు కూడా కర్మహైవ తదోచతు అంటూ ధ్రువపరుస్తోంది కనుక వశిష్ఠ ఈ సంసారం నువ్వు చేసిన పూర్వజన్మ కర్మ ప్రవాహం వల్ల నీకు చుట్టుకున్నదే కనుక అది నీ దోషమే కనుకనే అది నిన్ను మించినది కాదు కనుకనే నువ్వు కృషి చేస్తే దాన్ని తొలగించుకోవచ్చు అంటే వశిష్ఠుడప్పుడు అడిగాడు దేవా పరమశివ శుద్ధ చిత్తు అంటే పరబ్రహ్మ మనస్సులో ప్రతిబింబించింది అని మీరు అంటున్నారు ఈ మనస్సు లింగ శరీరంలో ఒక భాగం ఈ లింగ శరీరం పంచభూతాదుల వల్ల తయారైంది ఈ పంచభూతాలు ద్రవ్య జాతిలోకి చేరినవి కనుక లింగశరీరం కూడా ద్రవ్యజాతిలోకే చేరుతుంది పరబ్రహ్మేమో అద్రవ్యం అంటే ద్రవ్యం కానిది అని పెద్దలు ద్రవ్య జాతికి చెందిన మనస్సు అద్రవ్యమైన చిత్తు యొక్క ప్రతిబింబాన్ని ఎలా గ్రహించగలదు అంటే పరమశివుడు అన్నాడు మహర్షి ఇది గట్టి ప్రశ్న కాదు మామూలు అర్థం ద్రవ్య జాతిలో జాతిలోనిదే కదా అది నువ్వు చేసే క్రియలను ప్రతిబింబిస్తోంది కదా నీ క్రియలు ద్రవ్యాలు కావు కదా కనుక ద్రవ్యం ద్రవ్యాన్ని మాత్రమే ప్రతిబింబించాలనే నియమం లేదు అంటే వశిష్ఠుడు అడిగాడు దేవ సూర్యుడు నీళ్లలో ప్రతిబింబిస్తే కొంచెం కాంతి తగ్గుతుందేమో కాని అసలు మెరవకుండానే ఉంటాడా అంటే పరమశివుడు అన్నాడు ఇక్కడ జరిగేది ప్రతిబింబాన్ని మించిన పని పరబ్రహ్మ ఒక మనస్సులో ప్రతిబింబించి నేను చిత్తి యొక్క ప్రతిబింబాన్ని అని గుర్తించగలిగితే అందులో పెద్ద ఏమీ లేదు కానీ పరబ్రహ్మ ఆ మాట మరిచిపోయి నేనే జీవుణ్ణి అంటోంది బోయవాడితో స్నేహం చేసిన బ్రాహ్మణుడు కొంతకాలానికి నేను బోయేవాడినే అంటున్నాడు అలా ఉంటుంది ఈ ప్రతిబింబ చిత్తు యొక్క పరిస్థితి పరబ్రహ్మ చిత్తంతో తాదాత్మ్యాన్ని తన మీద ఆరోపించుకుని చిత్తు యొక్క ధర్మాలను పొందింది అక్కడితో ఆగలేదు ఆ పైన ప్రాణవాయువుతో తాతాత్మ్యాన్ని తన మీద ఆరోపించుకొని అంటే తాతాత్మ్యాధ్యాస చేసుకొని వాయుధర్మాలైన చలన హేతువాదులను కూడా పొందింది చలనహేతుత్వము అంటే కదిలించే గుణము దానివల్లనే జీవ చైతన్యం శరీరానికి చలనాన్ని కలిగిస్తుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది చలనము అంటే పనే ఈ విషయాన్ని ముముక్షు వ్యవహార ప్రకరణంలో క్రియ అంటే అనే శీర్షిక కింద చెప్పుకున్నాం ఈ శరీరం బండిని లాగడానికి మనస్సు ప్రాణము అనే ఎడ్లను ఏర్పరిచాడు బ్రహ్మదేవుడు నీరు పెరిగితే అలలు వస్తాయి అలలు పెరిగితే నురుగులు వస్తాయి అలాగే శరీరం ముదిరితే వ్యాధులు వస్తాయి అవి ముదిరితే మరణం వస్తుంది మరణం అంటే ఏమిటి విసినికర్ర ఆడకపోతే గాలి ఆడదు ఇంద్రియాలు మనస్సు ఆడకపోయేసరికి లోపలి పులియష్టకం కదలదు అది చచ్చుబడిపోతుంది దాంతో బయటి దేహం కూడా ఉరిగిపోతుంది ఇదే చిచ్చక్తికి దేహత్యాగం ఇదే మరణం మరణం అంటే ఏమిటి అనే చర్చ ఉత్పత్తి ప్రకరణంలో మరణం అంటే ఏమిటి అనే శీర్షిక కింద వచ్చింది ఈ విషయం మనం గమనించాలి అప్పుడు లోపల ఉండే జీవుడు తన అజరామరత్వాన్ని మర్చిపోతాడు కానీ తనలో దాగి ఉన్న వాసనల బలంచేత మళ్లీ మరో దేహాన్ని పొందుతున్నాడు చెట్లకు ఆకులు పుట్టి రాలి మళ్లీ పుడుతున్నట్లుగా జీవుడికి శరీరాలు పుట్టి రాలి మళ్లీ పుడుతున్నాయి ఇదే జన్మ పరంపర ఇది విని వసిష్టు అడిగాడు పరమశివ దేవ చంద్ర అర్ధశేఖరధర అద్వితీయమైన చిత్తత్వం ద్విత్వాన్ని ఎలా పొందిందో నాకు అర్థం కావడం లేదు నాకంతా గందరగోళంగా ఉంది ఎందుకంటే చిత్తత్వం ఒకే ఒకటని దానిలో సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవని పెద్దలు అంటున్నారు ఇవి ఏవీ లేకపోతే ఆ చిత్తులోంచి ఇంతమంది జీవులు ఎలా వచ్చారు ఇంత పెద్ద జడ ఎలా వచ్చింది అని వేరియస్ పాసిబిలిటీస్ గురించి చర్చ చేస్తాడు వశిష్ఠుడు ఏమిటి మొదటిది చిత్తత్వమే స్వయంగా తనంతట తానుగా ఇటు జీవరూపంగానూ అటు జగద్రూపంగానూ మారిందంటారా అది కుదరదు ఎందుకంటే అలా మారడానికి అంటే పరిణామం చెందడానికి మూల పదార్థంలో అవయవాలు ఉండాలి మీ చిత్తత్వంలో అవేమీ లేవు కనుక ఈ రకమైన పరిణామం సాధ్యం కాదు రెండోది పాసిబిలిటీ పోనీ ఇతర కారణాల వల్ల వేటి చిత్తత్వం ఇలా మారిందంటారా అది కుదరదు ఎందుకంటే చిత్తత్వం అద్వితీయం రెండో వస్తువు లేనే అని మీరు కదా ఇక మూడో పాసిబిలిటీ పోని చిత్తత్వం అకారణంగానే ఇలా మారిపోతుందయ్యా అంటారా అలాంటి ఆ మార్పు చిత్తత్వానికి సహజ సిద్ధమైనది అవుతుంది అంటే సంసారం పరబ్రహ్మకు సహజ లక్షణం అన్నమాట అలాంటి సహజ లక్షణం మధ్యలో ఏ గురుపదేశం వల్ల వచ్చిన అంటే ఆగంతుకమైన తత్వజ్ఞానం వల్ల నశించడం అసాధ్యం కనుక ప్రపంచంలో ఎవరికి ఈ సంసారం పోదు కనుక ఈ వేదాంత చర్చ అంత నిరర్థకం నాలుగో విషయం పోణి ఆ పరబ్రహ్మకు మాయా అనే శక్తి ఒకటి ఉందయ్యా అదే ఈ సంసారబంధానికి కారణం అనుకుందామా అలా అంటే మళ్ళీ ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి ఎలాగంటే ఈ మాయాశక్తి సహజ సిద్ధమా ఆగంతుకమా సహజ సిద్ధమైతే అది ఎప్పటికీ పోనే ఇది ఐదో పాసిబిలిటీ కదా ఇంకా ఆరో పాసిబిలిటీ పోని అది ఆగంతుకమని అనుకుందామా అప్పుడు అది ఎలా వచ్చింది అనే ప్రశ్న వెంటబడుతుంది ఇంకా పాసిబిలిటీ అది దానంతట అదిగానే వచ్చింది అంటే మాయాశక్తి బ్రాహ్మకు సహజ సిద్ధమే అని చెప్పినట్లు అవుతుంది అలా అయితే మోక్షం ఎప్పటికీ రానే రాదని ఇప్పుడే చెప్పుకున్నాం ఎనిమిదో పాసిబుల్కి పోని ఆ మాయాశక్తికి వేరే కారణం ఉంది అనుకుందామా అలా అనుకుంటే ఆ కారణం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది ఏదో ఒక సమాధానం చెబితే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న పరంపరకు అంతే ఉండదు కనుక సత్యం ఏమిటో తేలనే తేలదు దీనిని అనవస్థా దోషం అంటారు కదా ఇంకా తొందర పాసిబిలిటీ ఇది ఇలా ఉండగా అసలి ఈ మాయాశక్తి మిథ్య సత్యమా ఇదో పెద్ద ప్రశ్న ఇంకా పదవిది మిథ్య అందా అంటే మాయా అనేది లేని వస్తువు అయిపోతుంది లేని వస్తువులోంచి ద్వైత ప్రపంచమంతా పుట్టిందా పుట్టిందిలే అనుకుంటే పరబ్రహ్మలోంచి ద్వైత ప్రపంచం నిష్కారణంగానే వచ్చింది అని చెప్పినట్లు అవుతోంది అంటే అది పరబ్రహ్మకు సహజ ధర్మం అన్నమాట అలా అంటే ఈకి బంధం పోయి ప్రసక్తే లేదు పదకొండో విషయం పోని మాయాశక్తి సత్యం అందావం అది సత్యమైతే దానివల్ల పుట్టే ప్రపంచం కూడా సత్యమే సత్యమైన పదార్థం ఏది జ్ఞానం వల్ల పోదు కనుక ఆత్మజ్ఞానం వల్ల మోక్షం రాదు అని చెప్పినట్లు అవుతుంది అది ఎలా కుదురుతుంది పన్నెండో విషయం కోణి మాయాశక్తి సత్యము కాదు అసత్యము కాదు సదసద్భిన్నం అందామా అలాంటి పరిస్థితి అసాధ్యం కనుక దేవా ఈ చిక్కులు ఎలా తీరతాయో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఉంది ఇలాంటి శాస్త్ర చర్చలు ఉత్పత్తి ప్రకరణంలో తొంభై ఐదవ ప్రాంతంలో పట్టిక అనే శీర్షిక దగ్గర స్థితి ప్రకరణంలో యాభై సర్గ ప్రాంతంలో శాస్త్ర చర్చ అనే శీర్షిక దగ్గర వచ్చాయి నిజానికి మూలంలో ఈ ప్రశ్న అంతా కలిపి కేవలం రెండు శ్లోకాలుగా ఉంది వ్యాఖ్యాత ఈ రెండు శ్లోకాల భావాన్ని పెంచి చర్చరూపంగా రూపొందించాడు ఇక్కడ శివుడు ఈ చర్చను ఎలా మలుపు తిప్పుతాడో ఇక చూద్దాం ఈ సమాధానం దగ్గర కూడా వ్యాఖ్యాత మూలంలో ఉన్న సూక్ష్మభావాలను బాగా పెంచి విస్పష్టంగా చేసి చూపించాడు ఆ విషయం కూడా కలిపి సంగ్రహంగా ఇక్కడ చెప్పుకుంటాం ఇక పరమశివుడు వశిష్ఠుడికి చేసిన బోధలోకి వస్తే పరమశివుడు అంటున్నాడు వశిష్ట ఒకటి రెండుగా ఎలా మారింది అని అడుగుతున్నావు ఒకటి అంటే ఏమిటి రెండు అంటే ఏమిటి సతీద్విరూపత నిర్వాణ ప్రకటన పూర్వార్థం ముప్పై మూడవ సరిగ్గా నాలుగవ శ్లోపం ఇది చిత్రం చూడు రెండు ఉంటేనే ఒకటి అనే మాట వస్తుంది ఒకటి ఉంటే రెండోది వచ్చి తీరుతుంది ఈ మాట చిత్రంగా ఉంది కదా ఆకాశం మొత్తం మీద ఈ నక్షత్రం ఒకటే ఉంది రెండవ వస్తువు లేనే లేదు అని ఒకటి చెప్పాడు అప్పుడు ఈ ఆకాశంలో మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నట్లు నక్షత్రం ఒకటి చెప్పేవాడు ఒకటి మొత్తం కలిపితే రెండు నిజానికి ఇద్దరుండబట్టి చెప్పేవాడు తన మాట మర్చిపోయి ఒకటే ఉందంటున్నాడు కనుకనే రెండు ఉంటేనే ఒకటి వస్తుంది అని నేనన్నాను ఒకడు నేనొక్కడినే ఉన్నాను అన్నాడు అనుకో ఆ వాక్యానికి పరిసమాప్తి లేదు మా ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను అంటే ఆ వాక్యానికి పరిసమాప్తి ఉంది ఈ వాక్యంలో ఇల్లు నేను అనే రెండు పదార్థాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా అలా కాక వాక్య సమాప్తి లేకపోయినా సరే నేను ఒక్కడినే ఉన్నాను అని ఒకడు అన్నాడనుకో ఎవరో ఒకడు వినేవాడు ఉండబట్టే కదా ఈ వాక్యం బయటకు వచ్చేది కనుక రెండోవాడు ఉన్నట్టే లెక్క అందుకే ఒకటుంటే రెండోది వచ్చి తీరుతుంది అని నేను అన్నాను అందుకే పరబ్రహ్మను ఒంటిది అని చెప్పి ఊరుకోలేదు శృతి ఏకమేవా అద్వితీయం అంది కనుక పరబ్రహ్మ స్థితి ఏకత్వం కాదు అద్వితీయత్వం మాత్రమే అంటే బ్రహ్మ రెండు లేని ఒకటి అని అర్థం లోకంలో ఉండే ఒకటి రెండుతో సంబంధం లేనిది కాదు దానిని తెచ్చి బ్రహ్మతో ముడిపెట్టరాదు నువ్వు అలా ముడిపెట్టి ఒకటి రెండు ఎలా అయింది అని ప్రశ్నిస్తున్నావు కనుక నీ ప్రశ్నలోనే దోషం ఉంది మళ్ళీ చెప్తున్నాను నీ ప్రశ్నలో ఉన్న ఒకటి లోక సంబంధమైనది దానికి రెండుతో సంబంధం తప్పనిసరి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న చోట ఉండే ఒకటి రెండుతో సంబంధం లేనిది కనుక ఈ రెండిటిని అంటే లౌకికమైన ఒకటిని బ్రహ్మకు సంబంధించిన ఒకటిని కలిపేసి నువ్వు గందరగోళంలో పడుతున్నావు అందుకే ఆ ప్రశ్న వేస్తున్నావు यह सर्दे मरको विवरण इस् सत्यमंटेटो विस्पष्ट काव सत्या मूड़ भागा पारमार्थिकत्यम रूप व्यावहारिक सत्यम मूड प्रातिभा सत्यम वीटारधिक सत्यमंटे परब्रह्म వ్యావహారిక సత్యం అంటే ఈ కనిపించే దృశ్య ప్రపంచం దీనికే మరో పేరు ద్వైత ప్రపంచం ఇంకొక పేరు ద్విత్వం ప్రాతిభాసిక సత్యం అంటే సుత్తి రజతం మొదలైనవి సుత్తి రజతం అంటే ముత్యపుచిప్ప ఉన్న చోట కనిపించే వెండి సత్యం ఇన్ని రకాలుగా ఉండే వీలు లేదు కనుక వీటిల్లో నిజమైన సత్యం ఏది అని విచారించదలుచుకున్నాం ప్రాతిభాసిక సత్యం నిజమైన సత్యం కాదని తేలిగ్గానే అర్థమవుతుంది ఇక ద్విత్వరూపమైన వ్యావహారిక సత్యం నిజమైన సత్యమే అని సాధారణంగా లోకం నమ్మేస్తోంది కానీ బాగా విచారించి చూడగా ప్రాతిభాసిక సత్యాలైన శుద్ధి రజతాదులకు వ్యావహారిక సత్యాలైన పంచభూతాది పదార్థాలకు భేదం ఏమీ కనిపించడం లేదు అందువల్ల ద్విత్వరూపమైన వ్యావహారిక సత్యం కూడా అసత్యమే అని తేలింది కాగా ఇతర ప్రమాణాల సహాయం కూడా కలుపుకొని పారమార్థిక సత్యమైన పరబ్రహ్మ ఒక్కటే నిజమైన సత్యమని తేలింది అదొక్కటే సత్యమైతే మరి ద్విత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న బయలుదేరింది ఈ ప్రశ్నకు అర్థం ఏమిటంటే ద్విత్వ ప్రపంచము ప్రాతిభాసిక ప్రపంచము సత్యాలు లాగా ఎందుకు కలిగిస్తున్నాయి అని ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకునే వేదమాత పరబ్రహ్మలోంచే మిగిలిన రెండు ప్రపంచాలు వచ్చాయి అని చెప్పింది ఈ మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మలో ఉన్న సత్యత్వాన్ని సత్తను ఉనికిని తెచ్చి ద్విత్వంలో మనమే ఆరోపించుకున్నందువల్ల ఆ ద్విత్వం సత్యంలాగా అని నువ్వు కూడా ఒక్కటే సత్యమైతే ద్విత్వం ఎలా వచ్చింది అనే ప్రశ్న వేశావు కానీ ఆ ప్రశ్నకు గల అసలైన అర్థాన్ని మర్చిపోయావు ఒకటి రెండు అనే అంకెలను మాత్రమే పట్టుకున్నావు అందుకే నీకు శృతి వాక్యాలన్నీ అతకని బొంతల్లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆలోచించి రెండు ఎలా వచ్చింది అని నీ ప్రశ్న ఈ ప్రశ్నలోని ఒకటి పరబ్రహ్మకు సంబంధించింది నీ మనస్సులో ఉన్న ఒకటి ద్విత్ర ప్రపంచానికి సంబంధించినది రెండు అనేది లేకపోతే ఈ ఒకటికి అస్తిత్వం లేదు పరబ్రహ్మలో ఉన్న ఒకటి ఇది కాదు దానికి దీనికి ఒకే పేరు పెట్టుకుంటే గందరగోళం వస్తుందనే దృష్టితోనే వేదమాత పరబ్రహ్మలో ఉన్న ఒకటికి పేరు మార్చి అద్వితీయమంది ఈ విషయం బాగా అర్థమైతే నువ్వు చేసిన చర్చ మొత్తం నిరర్ధకమే దీనిని బాగా అర్థం చేయించేందుకోసం మేము అధ్యారోప అపవాద ప్రక్రియను ప్రవేశపెట్టాం అధ్యారోపం అంటే అవిద్య అనే ఉపాదాన కారణానికి కామకర్మవాసనాది నిమిత్త కారణాలు జతకావడంతో ఆకాశ వాయు అగ్ని జ్వాల భూములు అనే క్రమంలో సూక్ష్మ సృష్టి జరిగింది అని చెప్పాం ఆ తరువాత పంచీకరణం జరిగి స్థూల సృష్టి ఏర్పడింది అని చెప్పాం అక్కడితో ఆగలేదు మళ్ళీ అపవాద ప్రక్రియ చెప్పాం ఈ ప్రక్రియలో నీ ఇంద్రియాలకు ఏ స్థూల పదార్థం అనుభవానికి వచ్చినా దాని మూల రూపం ఏమిటో విచారించమని అన్నాం స్థూల పదార్థాలన్నీ స్థూల పంచభూతాల్లోంచి వచ్చాయి అవి సూక్ష్మభూతాల్లోంచి వచ్చాయి అవి అవిద్యలోంచి వచ్చాయి అవిద్యకు ఆధారమే లేదు అవిద్య అసలేదు కనుక నిజంగా ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే అన్నాం యొక్క మొదట్లో పరబ్రహ్మతో బయలుదేరాం అపవాదం చివరిలో మళ్ళీ పరబ్రహ్మ దగ్గరికే వచ్చాం అదొక్కటే సత్యం అన్నాం అంటే ఈ మధ్యలో ఉన్న మెట్లన్నీ కల్పితమైనవి అనే కదా అర్థం అధ్యారూపంలో కొన్ని మెట్లను గట్టి అపవాదంలో వాటిని కూలగొట్టుకుంటూ వచ్చాం నిజానికి ఈ కట్టడం కూల్చడం కూడా కల్పనే ఇది సాధకుడి యొక్క భావన దార్ఢ్యం కోసం ఏర్పాటు చేసిన కల్పన వివరణ కోసం సాధన కోసం ఏర్పాటు చేసిన కల్పనను పట్టుకొని అంత చర్చ చేశావే అది ఏం తెలివి మహర్షి కనుక వశిష్ట పారమార్థిక వ్యావహారిక ప్రాతిభాషిక సత్య వ్యవస్థను అంగీకరించిన తరువాత అలాగే అధ్యారోప అపవాద ప్రక్రియను భావనా సౌకర్యం కోసం అంగీకరించిన తరువాత బ్రహ్మలోంచి జగత్తు వచ్చింది అనే మాటకు అపార్థకల్పనం చేసే సావకాశం లేదు పరబ్రహ్మ అంటే శుద్ధ చిత్తూ ఒక చక్కటి తీగె అనుకుంటే ఈ ప్రపంచమంతా దానిలోని రెమ్మలు కొమ్మలు చిగుళ్ళు పూలు మాత్రమే ఇకపోతే అధ్యారోప ప్రక్రియలో కల్పన చేసి చెప్పిన జగజ్జీవేశ్వర భేదం నీ మనస్సులో ప్రబలంగా నాటుకుని ఉంది కనుక ఆ మొత్తం అంత కల్పనే అనే వివేకం కలిగించడం కోసం ఆ ప్రక్రియను మరికొంత వినిపిస్తా విను మహావిద్యోపనయ్యాహ్య తదాద్వివపశ్యతి నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై మూడవ సర్గ ఇరవయ శ్లోకం ఇది ఏ భేదాలు లేకుండా అద్వితీయంగా ఉన్న పరబ్రహ్మ అవిద్య అనే కళ్ళజోడును పెట్టుకునేసరికి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి ఇద్దరు చంద్రులుగా చూసినట్లుగా తనను తనే రెండుగా చూసుకుని అందులో ఒక రూపానికి జీవుడు అని పేరు తనే పెట్టుకుంది తో ఆగదో తన అసలు పరబ్రహ్మ రూపాన్ని తనే మర్చిపోయింది అలా జీవుడని బాహ్య రూపంలోకి వచ్చేసరికి దానికి ప్రపంచం అంత తనకంటే భిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ వాల్మీకి ఉపనయనం అనే పదాన్ని ఉపయోగించాడు దానికి వ్యాఖ్యాత విచిత్ర వర్ణ రంజితోపనేత్రం రంగురంగుల కళ్ళజోడు అని అర్థం చెప్పాడు ఈ రోజులలో కొందరు ఆ పాతకాలంలో కళ్ళజోడులు ఎక్కడున్నాయి కనుక ఉపనయనం అనే పదానికి కళ్ళజోడు అనే అర్థం చెప్పరాదు అని వాదిస్తున్నారు అది పొరపాటు చరక సుశ్రుతాది పురాతన ఆయుర్వేద గ్రంథాలలో స్ఫటిగాభ్రాదులతో చేసిన ఉపనేత్రాలను కళ్ళజోళ్లను వివరంగా చెప్పి ఉన్నాడు మధ్యకాలంలో మన విద్యలు నశించిపోవడం వల్ల మనకు అవి తెలియకుండా పోయాయి కనుక వాల్మీకి కాలం నాటికి తెలియవు అని చెప్పే వీలు లేదు ఇక విషయంలోకి వస్తే పరమశివుడు అంటున్నాడు అంతేకాదు తను పరబ్రహ్మ కంటే వేరనుకుంటోంది అక్కడితో ఆగక తన చుట్టూ పులిష్టకాన్ని కల్పించుకొని సంసారసాగరంలోకి ప్రవేశిస్తుంది ఆ పులియపుష్టంతో అంటే సూక్ష్మ శరీరంతో తాదాత్మ్య భ్రాంతిని పొంది జీవుడై ప్రాణనాది క్రియలను ప్రారంభిస్తోంది ప్రాణనాది క్రియలు అంటే జీవించుట బ్రతికి ఉండుట ఉచ్ఛ్వాస నిశ్వాసాది క్రియలు చేయుట మొదలైనవి తరువాత అది సూక్ష్మ శరీరం మీది దృఢ భావనతో స్థూల శరీరాన్ని పొందాలనే కోరికను పెంచుకుంటుంది దానివల్ల తనే స్వయంగా రకరకాల ధాన్యాల రూపాన్ని పొందుతుంది ఈ విషయాన్ని జీవరూపాన్ని పొందిన ఆ పరబ్రహ్మే తను పొందబోయే దేహానికి అనుకూలంగా ఉండే వరి ఎవలు నునుములు మొదలైన ధాన్యాల రూపాన్ని పొందుతుంది అనే వేదవాక్యం కూడా బలపరుస్తుంది ఇలా ధాన్య రూపాన్ని పొందిన ఆ జీవి అంతకు ముందే స్థూల శరీరాన్ని పొంది ఉన్న మరొక పురుష జీవి యొక్క స్థూల శరీరంలోకి ఆహారం ద్వారా ప్రవేశించి అక్కడ రేతో రూపమై సమయం కలిసి వచ్చినప్పుడు తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ దేహంగా మారుతుంది అప్పటినుండి ఆ జీవుడు ఆ స్థూలదేహమే నేను అనుకుంటాడు అలా అనుకుని తన ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని తనకంటే బాహ్యంగా చూడడం ప్రారంభిస్తాడు అక్కడి నుండి జన్మ పరంపరకు పాలవుతాడు ఈ జన్మ పరంపర అనాది కనుక దీనికి ఎప్పటికప్పుడు పూర్వపురుషుడు ఉంటూనే ఉంటాడు పరమశివుడి ఇలా అంటే వశిష్ఠుడు అడుగుతున్నాడు దేవా ఒక జీవి దోమగా పుట్టాడు అని అనుకుందాం వాడి ఒక భావన దోమ అనే శరీరానికి దానికి అనుకూలమైన ఆహారానికి అలవాటుపడి ఉంది కదా అలవాంటప్పుడు అలవాటుపడ్డ శరీరం పోయి అలవాటులో లేని ఏ గజ శరీరమో రావడం ఎలా సాధ్యమవుతుంది అంటే పరమశివుడు అన్నాడు అలవాటు అనేది జీవుడి ప్రారంధ కర్మలో భాగం దాని వెనకాల సంచిత కర్మ ఉంది ప్రారంధంలో భాగంగా మరణాన్ని కలిగించే ఒకనొక కర్మ యొక్క ఫలం అనుభవంలోకి వచ్చేసరికి మరణం అనే అనుభవం పిడుగులాగా జీవి నెత్తిన దాంతో ఉన్నట్టుండి పాత అనుభవం అంతా మరుపున పడిపోయి సంచిత కర్మ భాగంలో ఎప్పటి నుంచో దాగి ఉన్న ఏరుగు శరీర సంస్కారం మొదలకెత్తుతుంది ఇది కర్మజీవి యొక్క లక్షణం అంటే వశిష్ఠుడు అడిగాడు పరమశివ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సంస్కారం ఒకే ఒక్క క్షణంలో ఎగిరిపోవడం సాధ్యమా అంటే పరమశివుడు అన్నాడు కాకేమి ఎన్నో సంవత్సరాలుగా ఆకాశంలో చంద్రుడు ఒక్కడే అనే సంస్కారం కంటికి జబ్బు వచ్చేసరికి ఒక్కసారిగా పోయి ఇప్పుడు ఇద్దరు చంద్రుడు ఉన్నారు అనే అనుభవం కలగడం లేదా కనుక విరోధి సంస్కారం వల్ల ప్రబలమైన పూర్వ సంస్కారం క్షణాల్లో తొలికి కొత్త విషయం ఏమీ కాదు అలాగే అద్వైత భావనను దృఢంగా చేసినట్లయితే ప్రపంచం మీద ఎంతో కాలంగా తను ఆరోపించుకుంటూ వస్తున్న ద్విత్వం తొలగిపోతుంది అలాగే అకర్తృత్వ భావన చేత చాలా కాలంగా తన మీద తనే ఆరోపణ చేసుకుంటున్న కర్తృత్వ బుద్ధి తొలగిపోతుంది అదీ కాక సరే తన సంకల్ప బలంచేత తను తయారు చేసుకున్న ప్రపంచం ఎంత పెద్దదైనా సరే ఆ సంకల్పం నశించిన క్షణంలోనే నశించి తీరుతుంది సంకల్పించడం అనేది ఒక మానవ ప్రయత్నం దానికి కొంత శ్రమ సమయం కావాలి సంకల్పన నాశానికి అంత శ్రమ అక్కర్లేదు సమయము అక్కర్లేదు సుదీర్ఘమైన స్వప్న ఒక్క క్షణంలో ఎగిరిపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా అలాగే ఈ సుదీర్ఘమైన సంసార ప్రపంచం ప్రబలమైన ప్రయత్నపూర్వకమైన సంకల్పం చేత ఏర్పడుతుంది ఆ సంకల్పాన్ని మార్చి అసంకల్పం చేస్తే చాలు ఇంతలావు ప్రపంచం ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది అంటే వశిష్ఠుడు అడిగాడు పరమశివ మీరు చెప్పేదని సారాంశం ఎలా ఉందంటే తాను బ్రహ్మ అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల జీవుడికి సుదీర్ఘమైన సంసార దుఃఖం కలుగుతుంది శ్రవణ మనన నిదిధ్యాస రూపమైన మానసిక ప్రయత్నం వల్ల బ్రహ్మ స్మృతిని తెచ్చుకుంటే అంటే నేనే పరబ్రహ్మను అనే గుర్తింపును తెచ్చుకుంటే తక్షణమే సంసార పోతుంది అని చెప్పినట్లుగా ఉంది మరపు ఒక మానసిక వ్యాపారం గుర్తింపు మరో మానసిక వ్యాపారం ఈ రెండింటిలోనూ గుర్తింపుకే బలం ఎక్కువ అని మీరు ఎలా చెప్పగలరు అంటే పరమశివుడు అన్నాడు బ్రహ్మస్థితి ప్రబలమైన శ్రవణాది మానసిక వ్యాపారాల చేత మహాప్రవాహంలాగా ఏర్పడుతోంది కనుక ఇదే ప్రబలం అందువల్ల ఇదే విస్మృతిని మింగివేయగలరు వీణాతంత్రులలో తారస్థాయిలో పుట్టే నాదం మంద్రస్థాయి నాదాన్ని మింగివేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా కనుక మహర్షి అహమేకొహమాత్మాస్లం నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై మూడవ సర్గ శ్లోకం నేను ఒక్కడినే అద్వితీయుణ్ణి నేనే పరమాత్మను అనే భావన ఒక్కటే పెట్టుకో అది ఒక్కటే బలంగా ఉంటే నువ్వు ఆ పరమాత్మవే అయిపోతావు దే ఆంతర పూజ పూజ్య పూజక పూజన రూపమైన త్రిపుటి బాహ్య పూజ నీలాంటి వారికి తగదు ఇలాంటి దేవపూజ చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూసేందుకు రెండు రకాల దృష్టిలున్నాయి ఒకటి అధిష్టాన దృష్టి ఆ దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా సద్రూపమే మరొకటి బాధ దృష్టి ఈ దృష్టిలో ఈ ప్రపంచమంతా అసద్రూపమే ఇలాంటి దృష్టులతో సంపర్కం లేకుండా నిష్కలంకంగా ఉన్న శుద్ధ చిదాత్మ సత్యా అసత్యాది శబ్దార్థాలతో సంబంధం పెట్టుకోదు అది సృష్టి దశలో కూడా కేవలం ఆకాశంలాగా దేనితోనూ సంపర్కం లేకుండా ఉంటుంది మహర్షి ఈ నిష్కలంక చిదాత్మస్థితిని దృఢపరిచేందుకోసం కొన్ని రకాల భూమికలను అంటే జీవదశలను చూపిస్తాను చూడు తత్వ సాక్షాత్కారం చేత మనస్సు నశిస్తే ఈ ప్రపంచమంతా నసిస్తుంది ఇలా కాలిన విత్తులో ఉండే జీవుడి స్థితికి అంటే భూమికకు ఈ తీ అని పేరు ఇది మొదటి భూమిక నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై నాలుగవ సర్గ శ్లోకం ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది ఇక్కడ వ్యాఖ్యాత ఆనంద భోదేంద్ర సరస్వతి గారు పితి అనే శబ్దానికి స్వపితి అని అర్థం చెప్పాడు ఛాందోగ్యోపనిషత్తులో స్వం ప్లస్ అపి ప్లస్ ఇతి కలిపితే స్వపితి అనే వ్యుత్పత్తి కనిపిస్తోంది కనుక ఈ వ్యుత్పత్తిలో ఇతి అనే పదమే ముఖ్యం కనుక ఇతి అంటే స్వపితి అనే అర్థం చెప్పాలనే యుక్తిని ఆయన చూపించారు దీనికి శ్వేతాశ్వత రోపనిషత్తు కఠోపనిషత్తుల నుంచి కూడా ఆయన ప్రమాణాలను అన్వయించి చూపించారు ఇతి భూమిక అనే చోట ఇతి శబ్దానికి వేరే అర్థం కుదరడం లేదు కనుక వ్యాఖ్యాత చెప్పింది సముచితంగానే కనిపిస్తోంది స్వం ప్లస్ అపి ప్లస్ ఇతి అనే చోట తనను అధికంగా పొందుట అదే గాఢ నిద్రావస్థ అని చాందోగ్య భాష్యంలో వివరణ ఉంది ఇక్కడ పరమేశ్వరుడు మాత్రం ఈ పదం ద్వారా తత్వజ్ఞానం చేత పరిశుద్ధమైన స్వస్వరూపాన్ని అధికంగా పొందడాన్ని సూచిస్తున్నాడని మనం గమనించాలి పరమశివుడు అంటున్నాడు వశిష్ట ఈ దేశకే పశ్యంతీ భూమిక అని మరో పేరు నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ముప్పై నాలుగవ సర్గ తొమ్మిదవ శ్లోకం దృశ్య పదార్థాల పునఃపునస్మరణను పూర్తిగా పరిచ్ఛించి కేవలం దృమాత్రస్థితిలో జీవుడు ఉంటాడు కనుక ఈ భూమికకు పశ్యంతి అని పేరు ఈ భూమికకే సౌశుక్త భూమిక అని మరో పేరు నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ముప్పై నాలుగవ సరిక పదకొండవ శ్లోకం మళ్లీ మెలుకోవలేని సర్వోత్తమానందరూపమైన సుప్తి నిద్ర కనుక ఈ దశ పేరు పదవి లేక మహాసు పదవి దీనికి కావలసిన స్వప్రకాశ రూపమైన పాండిత్యం ఈ దశలో బలిష్టంగా ఉంటుంది అందుచేత ఈ దశను అందుకున్న జీవుడు పరమానందంలో విశ్రాంతుడై ఉంటాడు ఇక రెండవ భూమికను చెబుతాను విను ఇదే చిక్తి అంటే జీవుడు అభ్యాస బలం చేత సంకల్ప వికల్పాలను పూర్తిగా పరిత్యజించి జడము చేతనము రెండూ కాకుండా మాటలకందని స్వప్రకాశ స్వరూపంలో ఉంటే ఆ స్థితిని తురుయ భూమిక అంటారు నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై నాలుగవ తరఖ పదిహేడవ శ్లోకం జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వెలుపల నాలుగవది గాను అలాగే విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులకు పైన నాలుగవది గాను ఉంటుంది కనుక దీనికి తురియ భూమిక అని పేరు ఇది సంప్రజ్ఞాత సమాధి వల్ల లభించే దశ ఇక మూడవ భూమికను చెబుతాను విను నీళ్లు పాలలో కలిసినట్లుగా అఖండ బ్రహ్మాకార చిత్తవృత్తి రూపమైన చరమవృత్తి పరబ్రహ్మలో పూర్తిగా కలిసిపోతే ఇక జీవాత్మ పరమాత్మ అనే పదాలకు అర్థమై ఉండదు గట్టి ఆ దశ షడ్భావ వికారాలకు అతీతమై సుస్థిరమై అవిద్యాకళంకం లేనిదే పరమ మోక్ష స్వరూపమై ఉంటుంది ఆ దశ పేరే తురియాతీత భూమిక అది అసంప్రజ్ఞాత సమాధి చేత లభించే దశ ఇది వ్యాఖ్యాత వాక్యం యాక్చువల్గా కనుక మహర్షి ఇది నాకు కూడా మాటలు కండడం లేదు ఇదే ఓంకారంలోని తుర్య తుర్య భాగానికి పరమగతి ఓంకారంలో అకార ఉకార మకార అర్ధమాత్రలు అనే నాలుగు భాగాలు ఉన్నాయి వీటిని ిరణ్య గర్భ అవ్యక్త శుద్ధ చిద్భాగాలు అంటారు వీటిలో నాల్గవదైన అర్థమాత్ర అంటే అకార ఉకార మకారాలు అని అక్షరాలు స్పష్టంగా వినిపించడం ఆగిపోయి ఒక అస్ఫుట ధ్వనిగా వినిపించే దశ అని అర్థం దీనికే తన్మాత్ర అని మరొక పేరు ఓంకారంలో నాలుగవ భాగమైన ఈ తన్మాత్రలో మళ్ళీ నాలుగు భాగాలున్నాయి నాదము బిందువు శక్తి శాంతము అని వీటిల్లో నాలుగవదైన శాంతస్థితే తురీ తురియ స్థితి నాలుగులో నాలుగవ స్థితి అనమాట నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్తులో చెప్పిన ఓత అనుజ్ఞాతృ అనుజ్ఞ అవికల్పము అనే నాలుగు స్థితులలో చిట్ట చివరి స్థితి ఇదే నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై నాలుగవ సరిగా ముప్పైవ శ్లోకం ఇదే మహర్షి నువ్వు దాంట్లోనే ఉండుకో ఇక్కడ ఆగి వశిష్ఠుడు అంటున్నాడు రామ ఇక్కడికి వచ్చేసరికి శివుడు నిజంగానే ఆ తుర్య తుర్యంలో లీనమైపోయాడు ఆయన సన్నిధి బలంచేత నేను ఆయన చుట్టూతూ ఉన్న పరివారము కూడా ఆ స్థితిలోనే లీనమైపోయి దేహాలు మరిచిపోయి శిలా ప్రతిమలలాగా కొంతసేపు ఉండిపోయాం కానీ శివుడు నా అనుగ్రహంతో త్వరలో తేరుకుని కళ్ళు తెరిచి కరుణతో నా వంక చూస్తూ అన్నాడు పరమశివుడు వశిష్ఠుడితో ఏమన్నాడో వశిష్ఠుడు చెప్తున్నాడు పరమశివుడు చెప్పిన విషయం మునే మననమాహూయతనర్థం పవనస్పందామివ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ముప్పై ఐదవ సరుగ మూడవ శ్లోకం ముని మననాన్ని పిలుచుకో నిన్ను నువ్వే కొల్చుకో నువ్వు అనే అర్థాన్ని దగ్గరకు రానియకు అదే అనర్థం దానిని తెచ్చుకున్నావో చలనాన్ని తెచ్చుకున్న వాయువుకు పట్టిన గతే నీకు పడుతుంది చలనం ఉంటేనే అది వాయువు చలనం లేకపోతే అది పరబ్రహ్మే అలాగే నువ్వు అనేది ఉంటేనే నేను అనేది జీవుడు అవుతుంది నువ్వు అనేదే లేకపోతే నేను అనేది పూర్తిగా పరబ్రహ్మే ఆ స్థితిలోనే ఉండిపోవాలి ఒకవేళ బాహ్య స్మృతి వస్తే ఆ దశలో మళ్లీ శ్రవణ మననాథులు చేస్తూ ఆత్మస్థితిని అందుకోవాలి ఏముంది మహర్షి ఈ శరీరం ఒక యంత్రం లాంటిది దీనిలోకి ప్రాణం ప్రవేశిస్తే ఇది కదులుతుంది ప్రాణం పోతే ఇది మొద్దులాగా పడి ఉంటుంది కనుక ఈ చలనశక్తి ఎవరిది అది ప్రాణవాయుదే కానీ ఈ ప్రాణశక్తి ఇప్పుడు ప్రవేశించిందని ఇప్పుడు పోయిందని తెలుసుకునే సంవేదన శక్తి ఎవరిది అది వాయువు కావడానికి వీలు లేదు అది పరిశుద్ధ చిత్తుదే క్రియాశక్తికి మూలమైన ప్రాణవాయువు నశిస్తుంది క్రియాశక్తికి ఆశ్రయమిచ్చిన దేహమూ నశిస్తుంది కానీ సంవేదనాన్ని అంటే ప్రాణం వచ్చింది పోయింది అనే తెలివిని కలిగించే చిక్తి మాత్రం ఎప్పటికీ పోదు అది లింగదేహాన్ని అంటు పెట్టుకునే ఉంటుంది చిక్తిలోని చైతన్యం సర్వవ్యాపకమే అయినా అది అన్ని చోట్ల వ్యక్తం కాదు అర్థం ఉన్న చోట ఎండ ప్రతిఫలించినట్లుగా లింగదేహం ఉన్న చోటే అది ప్రతిఫలించి తన అస్తిత్వాన్ని ప్రకాశింపచేసుకుంటుంది అదే చైతన్యం బుద్ధివృత్యాదుల ద్వారా బయటికి ప్రసరిస్తే అప్పుడది చెట్టు పుట్ట మొదలైన బాహ్య పదార్థాలను కనిపింపజేస్తుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఈ విషయాలను ముఖముక్షు వ్యవహార ప్రకరణంలో ప్రత్యక్ష ప్రమాణము అనే శీర్షిక కింద స్పష్టంగా వివరించారు అదే బుద్ధి పరబ్రహ్మను ప్రవేశపెడితే అప్పుడు ఆ బుద్ధి వృత్తి పరబ్రహ్మ యొక్క ఆకారం వంటి ఆకారాన్ని పొందుతుంది అప్పుడు బుద్ధివృత్తిలో ఉన్న మాయా కళంకం తొలగిపోతుంది ఇలా బుద్ధివృత్తి ద్వారా శుద్ధ చైతన్యం వ్యక్తమవుతున్న దశలోని భేదాలనే శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు హిరణ్య అగ్ని వాయువు సూర్యుడు మొదలైన పేర్లతో పెద్దలు వ్యవహరిస్తున్నారు పూర్వార్ధం ముప్పై ఐదవ సరుక పద్నాలుగవ శ్లోకం ఈ శివ విష్ణు బ్రహ్మాదులలో అందరూ సర్వవ్యాపక శుద్ధ చైతన్యాన్ని సాక్షాత్కరించుకున్నవాళ్ళే వీరిలో ఎవరికి మిథ్యామోహాలు లేవు అయినా సృష్టి స్థితి సంహారాది కార్యనిర్వహణ కోసం వీరు త్రిగుణాలలో ఒక్కొక్క గుణం మీద అభిమానాన్ని నిలబెట్టుకొని ఆయా కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు కనుక వీరంతా అలల మీద నీటి బిందువుల వంటివారు అభేద స్థితితో ప్రారంభించి మళ్ళీ భేదాన్ని చెబుతున్నాను అనుకోకు ఇదంతా వ్యవహార దృష్టిని అనుసరించి చెప్పిన మాట పరమార్థ దృష్టితో చూస్తే సృష్టి లేదు సృష్టి క్రియలు లేవు వాటి కోసం బ్రహ్మ బ్రహ్మరుద్రాది అధికార పురుషులు లేరు ఇదంతా అవిద్య విసిరే గొలుసుల వల ఈ వల మళ్ళీ మళ్ళీ వ్యాపిస్తూనే ఉంటుంది తనంత్రమశాద్ర్వాణప్రకరణం పూర్వార్ధం ముప్పై ఐదవ సరిగ్గా ఇరవైవ శ్లోకం ఇది ఇలా ఎప్పటికప్పుడు విస్తరించి తనకు తని దేశకాలాదులు కల్పించుకొని రకరకాల సృష్టిలను చూపించే ఈ మాయ యొక్క విలాసాలను వర్ణించడానికి ఒక వరస అంటూ ఏముంటుంది ఈ సృష్టించబడిన జీవులలో ఎవరు ముందు ఎవరు వెనుక అనడానికి ఏమీ ఆధారం ఉంటుంది అలాంటి సృష్టి క్రమాలు ఎలా ఉన్నా అన్ని రకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరికీ తండ్రి శుద్ధ చిదాత్మ ఒక్కడే ఆ చిదాత్మకే మరో పేరు మహాదేవుడు ధ్యానిస్తే ఆయననే ధ్యానించాలి సృష్టిలోని సమస్త పదార్థాలకు సత్తాన్ని ఉనికిని ఇచ్చేవాడు ఆయనే కనుక ఈయన సర్వగతుడు నిత్య స్ఫూర్తిస్వరూపుడు అందువల్లే ఈయనను పూజించడానికి ఆవాహనలు ఉపచారాలు మంత్రాలు పూజా ద్రవ్యాలు ఉద్వాసనలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు ఆయనను గురించి ఆలోచిస్తే చాలు అంటే అవేర్నెస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ అవేర్నెస్ మీద మైండ్ పెడితే అంతే ఎండ్ ఆఫ్ హిట్ అదే పూజ ఆయనలో మునిగిపోవడమే పూజ నువ్వు ఏ పదార్థాన్ని చూసినా ఆయన దానిలో నుంచి తన స్వస్వరూపాన్ని చూపిస్తాడు కనుక ఓ ముని ఆద్యం పూజ్యం నమస్కార్యం స్తుమర్ఘ్యం సురేష్ విద్దివేద్యాం మహతామీ నిర్వాణప్రకరణం పూర్వార్థం ముప్పై ఐదవ సర్గ ఇరవై ఆరవ శ్లోకం సమస్త పూజ్య పదార్థాలకు మొదటి హద్దు మధ్యహద్దు చివరిహద్దు కూడా ఆయనే అంటే సీమాంతం ఆయనే నువ్వు ఆయననే పూజించవు ఇ ఆ శుద్ధ చిద్రూప సత్తారూప అనుభూతి రూప తత్వాన్ని రుద్రేశ్వరుడు అంటారు ఈ సమస్త విశ్వానికి జన్మకారణం ఆయనే ఈ దృశ్య పదార్థాలన్నిటి రూపాలను ఉన్నది ఆయనే అయినా సరే ఆయన దేనిని అంటుకోడు సర్వాతీతుడుగా ఉంటాడు ఈ ప్రాపంచిక పదార్థాలన్నింటికీ సత్త ఏమాత్రము లేకపోయినప్పటికీ వాటన్నింటిలోనూ సద్రూపుడైన శివుడే అనుస్యూతుడై ఉన్నాడు కనుక వాటన్నిటికీ కూడా సత్త సంక్రమిస్తోంది ఆ మహేశ్వరుడిలో వికసించని మాయా విలాషక్తి ఏమీ లేదు గింజను మెతుకుగా మార్చేది ఆయన అదే గింజన పువ్వుగా సువాసనగా మార్చి ముక్కుల ముక్కులలోకి చేర్చేది ఆయనే ఈ శక్తులను ఉపసంహరించేది కూడా ఆయనే ఇలా ప్రవృత్తి నివృత్తి రూపాలైన శక్తులన్నీ ఆ సదాశివుని ఆశ్రయించున్న నియోతి యొక్క మహిమలే రాత్రిపూట ఇంట్లో దీపం ఉంటేనే పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి అయినా సరే దీపానికి కర్తృత్వం అంటదు అది కేవలం సాక్షిగానే ఉంటుంది అలాగే ఈ పరమశివుడు కూడా నియతి చేసే కార్యాలకు కేవలం సాక్షి మాత్రమే జయ గురుదత్త